సహజాద సలీం వారు కూడా విశ్రమించాలి తాను చెంజిమే ధర్వా ఈమెను ఒక ప్రత్యేక మందిరమునకు చేర్చి కనిపెట్టి ఉండు రాజా మాన్సింగ్ జీ తొందరపడకండి చాలా ఇది అమానుషం అకృత్యమే ఎవరు కాదంటారు క్షత్రియుడైన వారికి తల తిరిగేటంత ప్రాభవం జరిగింది శ్రద్ధాతను మందలించక నెత్తి నెక్కించుకుంటాడు అప్పమాన్ ఖాన్ తొందరపడకండి మీరు శాంతించిన తో చెప్పగలరు నేను శాంతించాలి వాణిషల పెట్టుకునే శైత కళాడు ఈ నీట ప్రదర్శనలకు మా మేళ పిలువలేదు తితో తొలతూక గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు గర్భిత మస్తకం క్రియటం అవమాన కలంక కష్మలానికి సావీయదు ఈ దర్బార్ రాజుసా ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం చేద్దాం హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతూ ఈనాడు చల్లవారి వరకు అంతా తేలిపోతూ మీరేమిచ్చింది చక్కనిది ఈ దాడి మొక్క అరుణారుణ కాంతులు వెదసల్లుకొని ప్రకృతిలోని సౌందర్యాలంతా ఈ గులాబీలతో ఈ అనార్కళిని అలంకరించి పూజిస్తాను ఎవరు చెప్ప భయం లేదు నగర్లో నుంచి తెల్లవారేసరికి దాని మనను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు ప్రభు చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు దానిమ చెట్లు పూలు కాయలు ఫలించి ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు కఠో సంకుచితమైన రాజరేఖపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆగిరి అయి ఇగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇంటి కఠోర శాసనాలు చేయక చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరస్సు వంచుకున్న పాలితులపైనే కాక ఈశ్వరిని చిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతుండేనటగా అక్బర్ చక్రవర్తి మేఘాల సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు కానీ సృష్టి అద్దటితో ఆగిపోలేదు ర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేవున రమణీయమున సృష్టిపై కత్తికి సరుట కసాయినవి చేయుట అవకాశం నేను కేవలము చక్రవర్తి సందేశ హారినవలే రాని సహృదయముతో విషయం సమక్షమున చర్చించటకు కూడా వచ్చి జహాబల అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటిని బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యాశిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష తమ వయస్సు కన్న త్రిగుణీకృతమైన ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనం ఒక్కొక్క సంఘటన పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేతకాంతులతో హృదయ మేధస్సు అంటే అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది అయినా ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గానీ గౌరవించటం కర్తవ్యంగా భావిస్తారు కదా ఎత్తి విషమస్థితిలోనైనా అన్ని భావాలకు దాసులై వాటి నా హృదయ సామ్రాజ్య వైభవ లంఛితమై నా ప్రేమ రసతరంగుందరి అనార్కలి గౌరవించడం బానిసాది పువ్వుల మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాన్ని వాణి శరీరంలో ప్రవేశించి రక్త అణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటే అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేతామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేయవచ్చు ప్రజాభిప్రాయములు మన్ని మి ఉంటుంది ప్రజలకు నా వివాహంతో ఏం పని నేనేమి ప్రజలకు బానిసనామ్రాజ్య కంఠాని బైభవు మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిస నేను చేచ్చాది నాకు సామ్రాజ్యం ఒక కాదు నేను ప్రజలకు బానిసను బానిసలుతాను నాకు ప్రేమయే జీవనం ప్రేమయే స్వర్గం ప్రేమయే మోక్షం నేను అనార్కిని ప్రేమించాను ఆమెను వివాహం ఆడి తీరుతా నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి వజర్చి ఈ సంగతి మా తండ్రికి నివేదించండి నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం ఇది నా నిశ్చయం చెప్పమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నా సంఘ అవసరమైనా అబ్బు జహాపన సామ్రాజ్య స్థాపనోదేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనానికి అంత అప్పులు జహాపణ ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరం అవుతుందా మీరు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠుత్వం అనిపించుకుందిగా అందులకే గాతిమత సంప్రదాయాలను తోసిరాదని భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవ్వరు మూఢ విశ్వాసం ఏ మౌల్వీలు సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా అవను అట్లే అనార్ల వివాహం కూడా సాంఖ్యక సంస్కారంగా ఏల భాగంపరాదు భావింపవచ్చు కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్రీరులు ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేక ఏమి భావి భారత సింహాసనానికి రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు ఆమె ప్రేమను చూరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రుడు సింహాసన సంభవమే జాపన మనము చేతులారా చిచ్చి పెట్టుకున్నామని చింతించవలసి వస్తుమారుడు ఒక బానిస విలాసంలో మునిగితేలే వాంచులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేమా కావునా కావునా మనము ఈ వివాహమును అడ్డుకొనవలే ఎట్లయినూ ఆపవలే ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి రాచరిక జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా సాక్షిణ్యాధులు దూరమైపోవలసి వస్తాయి కదా ప్రవేశపెట్టుము ఆ నీవు పోయి ద్వారముందు పహరా చేర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది సమర్థించుకోగలవా చెప్పవరో నా కంఠనాలని నులి వేస్తున్నట్లంపు ఉన్మత్తురాడి కాకపోతే నాకేమీ తెలియలేదు ప్రభు నీవు అలా పడిపోవటం పిచ్చితనం కాదు ఈ మహాప్రపంచు ఎందుకు హసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు నిన్న మొన్నటి వరకు నాకు నాన్నవారి అది ఏ సృష్టి సందేశమో కాని రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహికల నుండి నా కళ్ళ ఎదుట ఒక జ్యోతి మెరసిపోయింది ఒక మా చెట్టిన చైతన్యాన్ని అలిచివేసి బలవత్తరాకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నాను కన్నీటితో వారి పాదాలు కడిపి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను ना भी प्रभु। ना भी अपराध में ये प्रभु, ने राकुमारुने प्रेमिन प्रेम, आनगा। प्रेम अनगा म सा నేను వారి సాంగత్యాన్ని అభిలషించడం లేపన కాదు వారిని వారి నాకు ఈవలం ఆశిస్తున్నాను దర్శనం కూడా వీల్లేదు తేజో రాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్లు వస్తుంది ప్రభు సూర్యుడు లేడేమో అనిపిస్తుంది సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లక్షించట లేదు కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు ఇది ఒక్కటే ఇది ఒక్కడే అపేక్షించాను ప్రభులేదు రాకుమారుని మృత్యుదేవుని ఆహ్వానించుకోట అని నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారునకు వారి రాజ్యానికి క్షేమం కదమ్మా నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షింపేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు ఆ వంచని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది కావున రాజకుమారుని దర్శన నిర్మూలనం చేసుకోవాలి చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన మాట్లాడటానికి రాకుమారుడు నాకు లేడా రాకుమారుడు నాకు లేడా అయ్యో ఈ హృదయమంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది ఒక్కమారు ఒక్కమారు ఈ అనార్తలి ప్రేమమయ్య జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమ్మనండి ప్రభు నడిచి పొమ్మనదిహాకుల నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు అది నాకు అసాధ్యమైన పని సమనిచితమైన ఖర్గంతో ఈ కంఠాన్ని తుంచి వేసి నాకు కోరేది ప్రభు అమ్మా ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీసం కింద తల ఎగ్గిన మహాపాపంలో నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది నన్ను క్షమించు ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు అది ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం రాజనీతి తంత్రజ్ఞుడైనమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసం చే అక్బరు అనార్కే ప్రయత్ని బాధ జాన్ మనసి హాన్సి గగ్గోర విషయ సలీం బానిస కూతురిని పరిణయమాడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలో గు అంగీకారం లేదు ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా రాజకీయంగా అలా పనికిరాదు భిన్న జాతుల పౌరుష జీవనానికి అవమాన వారిని అవమానింపవలన ఎవరంటున్నారు కర్తవ్యము ఏమి లేదు నీవు వెళ్ళి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో జగర్కొని రెండవ రాజధాని లాహోర్ లో ఇంతటి సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా అలా నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు చేదాలను క్షణాపణ క్షమింపుడు చేయదాలదు ఎవరు అంగీకరించినను మాని క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలదు ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియిఖామణులు రణరంగంలో దులికి మృత్యుదేవి కళాళ దాత్మలలో వీరవిహారం చేస్తు సర్వార్పణం చేయగలరు కానీ అవమాన పరాజితులు కావటాన్ని భరింపదాలరు యోగ్యతకు సమరస భావానికి ముద్రుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం పెనగులాడే మీ చేయూతగా మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఏలుపొమ్మనిచ్చారు ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తవురు ప్రభు రాణ ప్రతాప్ సిం మొఘల్ సామ్రాజ్ తునకు కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కర్పించుకున్నాడు ధిపతి ప్రభు నాకీ సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు క్షత్రియ జాతి అన సమస్తాతులకు కలవింపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిష్ట కూతురు కనుసన్నలతో పాలించిన చక్రవర్తి శాసనాలను పరిమాణాలను శిరోధాయమనే తలచి నా వంటి ఆత్మాభిమానం గల వాడు సేవించలేరు ప్రభు క్షణిస్తండి రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయానం లేదు ఎవరూ తెల్లవారక పూర్వమే అనార్కలీ సజీవ సమాధి చెయ్యుపల జాపణ మనసారావు ప్రేమించినందుకు మరణ విండల మా జహాపన అట్లయిన భావి శంకించకుండా పరమశురై ప్రేమించిన కేం సలి ఆమే అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నికతరమైనది క్షమించండి పుత్రని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చినది అసహాయ ఇంత పని చేశారు కదా ప్రభు ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేను మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా దారుణమైన శాసనం చేశాను కరుణార్ద్రమైన నా హృదయాన్ని రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పొంది నదీ <San> as uh -huh. sarukata jino kalamutin kalara ఈ దినయకుణ్ణి ఒక్కరిని శూన్యంచేసి స్వర్గమేరుకున్నావా నీలోని కళా ప్రావీణ్యమే నీకు మృత్యుప్రాయమైపోయిందా ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యువేదనలనే పాడుకునవల నా బిడ్డ బిడ్డ అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యే దాని ఓబిడ్డ నా చేతుల రా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్య గాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా ెట్ నిన్న విడిచిపెట్ ఆకాశ సీమల నుంచి అవసరించిన అనంత అనంతేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక మరణింపలేక ఈ తల్లి నేను చిత్ర చెయ్యాడు చేయించాడు మృత్యులు ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినవాసన శాసన ఇపోయినరా శాసనం ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిననా అలాసరి బరి అయిపోయిందేనా దాహం చ ఈ శాసనాలు ఈ నిర్బంధపు బర్మానాడు ఇక అనార్కడిని చేరలే అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది అయ్యో అయ్యో అమాయి శక్తి అబలయైన ఎంత ముష్కరపు శాసనం అసహాయ ప్రాణికథా చెలాయించిన మీ చిత్ర కథా పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజరి వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శక్తుోషిస్తోందిరా ఇది తరతరములా తగల గడక మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది ఇక బంగారు కడ్డపడి రత్నమయ్య కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకుని గాఢ నిద్రపోమని మీరింత వరకు అనార్తల్లి నాటకం విన్నారు రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు సంగీతం శ్రీ ఓనిటి వెంకటేశ్వర్లు కాయనీ గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు శ్రీ ఓనేటి వెంకటేశ్వర్లు ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం రాణి లింజిమూరి లక్ష్మి సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు సలీం శ్రీ ఏబి ఆనంద్ తాన్సేన్ శ్రీ బందా అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీనర్సయ్య వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది